కీర్తన సంఖ్య మూడు వందల అరవై ఒకటి ఎక్కడ నున్నా బోదు ఏతులైన బోనీదు ఒక్కటికొక బంధము ఊహింపనికుడు బుడి బుడి మాయల పొరలేటి కడవరాని బంధము కాంతలు ఎడపడక అందుకంటే ఎకుడయిన బంధము కడునాశ బలించు కనకము బాలులకు వృద్ధులకు పాయపు వివేకులకు తేలించే బంధములు దినరుచులు మూలనున్నా బోనిదు ముంగిటనే వేసేది వేళగాచిన బంధము విద్యాగర్వము పాయదే జంతువులైనా పశుపక్షులకునైనా బాయటి గీముల కటుబాటు బంధము ఇంక ఎడ శ్రీవేంకటేశులకైతే సాయ్ చెప్పినట్టు శేసు సకల బంధములు